చివరికి సీమ చేరాను సముద్రయానం వల్ల అందరికి సామాన్యంగా వచ్చే వాంతులు మొదలగు వ్యాధులు నాకు రాలేదు కానీ రోజులు గడుస్తున్న కొద్దీ నాకు ఆరాటం పెరుగుతూ ఉన్నది స్టూఆర్ట్ అనగా నౌకరితో మాట్లాడటానికి కూడా నాకు సంకోచంగా ఉండేది నాకు ఇంగ్లీష్లో మాట్లాడే అలవాటు లేదు రెండవ సెలవులో ఒక్క మజుందారు తప్ప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 భోజనశాలకు వెళ్ళి పది మందితో కలిసి కూర్చొని నేను ఎప్పుడు భోజనం చేయలేదు నా గదిలో ఉండి నేను వెంట తెచ్చుకున్న చిరుతిండ్లు పళ్ళు తింటూ ఉన్నాను మజుమదారు గారికి ఇట్టి బాధ లేదు ఆయన అందరితోనూ కలిసి స్టీమరు పైభాగాన్ని తిరుగుతూ ఉండేవాడు కానీ నేను పగలంతా నా గదిలోనే ఉండి సాయంత్రం జనం తక్కువగా ఉన్నప్పుడు ఓడపైకి వెళ్ళి తిరుగుతూ ఉండేవాణ్ణి మజుమదారు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 తిరిగి ఇండియాకు వెళ్ళలేను మదనలో పడిపోయాను చివరకు ఈ మూడు సంవత్సరాలు ఇక్కడ గడపవలసిందే అని ఒక నిర్ణయానికి వచ్చాను ఇది నాకు కలిగిన అంతరాత్మ ప్రబోధం